త్తన యాభయారు ఈ మాట వినిం నిన్ను నిందుకే నభ్వితి నేను నేమమెంత నేమెంత నీకరుణయంత సకల కర్మముచేత సాధ్యముగా నివు ఒక ఇంచుకంత భక్తి కొగిం లోనైతిం ప్రకటించి బహువేద పఠన చిక్కని మొకరివై తిరుమంత్రమునకు చిక్కితివీం కోటి దానముల చేత కోరి లోనుగాని నీవు పాటించి శరణంటేనే పట్టి లోనైతి మేటి ఉగ్రతపములమిచ్చిం కైకొనని నీవు కాటబుదాసులైతేనే కైకోని మన్నించి వికృతీర్థములాడిన భేదింసరాని నీవు చుక్కి నిముద్రవారికి సులభుడవు గక్కన గక్కనదేవతలు కానరాని నీవు మాకు నిక్కడ శ్రీ వెంకటాద్రిరవైతివి